పరిశుద్ధ్రవ తండ్రి ఏసు ప్రభావ మీకు సతుల స్తోత్రాలు నైనా సర్వరోత్రు దేవ మీకే సతులు స్తోత్రాలు ప్రభావ ఈ యొక్క గడిచిన కాలం మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి సజీలకు పెట్టినారు నైనా మీ యొక్క సన్నిధిని నడిపించినారు దాన్ని బట్టి మీకెంతో వదనాలు మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుకు మీకు ఎంతో వదనాలి రవ్వ మిమ్మల్ని స్థుతించి కనపరిచే బిడ్డలగా మమ్మల్ని అందరినీ మీరు ఏర్పరచుకున్నారు దాన్ని మీకు ఎంతో వదనాలి రవ్వ మమ్మల్ని అందరినీ రక్షించుకున్నదేగాక మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం దయచేసి రూపవాల చేత ఆత్మ ఫలాల చేత ఓ ప్రభా మమ్మల్ని అభిషేకించిన జ్ఞానం చేత మమ్మల్ని ఆశీర్దించిన దాన్ని మీకు మరణాలను అయినా ఈ యొక్క సాయం కలసం మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిమి దయచేయండి వాక్యాలను సత్యాన్ని గ్రహించడాగా మా యొక్క ఆత్మీయ నేతలను ద్వీపమని ప్రార్థిస్తున్నాను మా మనసుని పరిపరి పని విధాలుగా కోల్లేకపోతేనైనా మీ మీద కేంద్రీకరించిన వాక్యాన్ని విననమే కాదనైనా దాన్ని మా బుదరాలలో భద్రపరచుకోవాలా రవ్వ మా హృదయం అనే పలక మీద వాటిని మేము రాసుకోవాలనైనా అనుదినము వాటిని ఆచరించాలా ఆ విధంగా మా విశ్వాసాన్ని మేము బలపరచుకోవాలా రవ్వ అనుభవపూర్వకంగా ఆ వాక్యాన్ని మేము అనేక ప్రాంతాలలో ప్రకటించాల ప్రేమతో ద్వేషంతో కాదునైనా యుగ సమాప్తిలో ఆ యొక్క కోపాత్మ ద్వేషాత్మ తాండవం ఆడుతుంది మతపరమైన జీవితంలో కాబట్టినైనా అటువంటి స్థితిలో మీ యొక్క ప్రేమ ఆత్మని మా హృదయంలో నూతనంగా పుట్టించమని ప్రార్థిస్తున్నాం అనేకులను మేము ప్రేమించాలా అనేకుల పట్ల మీ యొక్క ప్రేమను మేము చూపించాలా పుణ్యంగా ప్రవ్వాయట కాబట్టినైనా అటువంటి ప్రేమ ఆత్మని పుట్టించి మీ యొక్క ప్రేమ సిద్ధాంతాన్ని ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు తాకండి నూతనంగా అభిషేకించండి ఓ బ్రవ్వా ప్రతి కష్టం నష్టం తీరికి బాగా దయచేసి మీరు మహింపొందమని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించడానికి చేపడమని ఏ సూకరిస్తున్నామని ప్రార్థించుకున్నాం తల్లి దేవుని వాక్యాన్ని మిగడానికి మీరు ఎంతగానో ఆసక్తితో ఇక్కడికి వచ్చింటున్నారు ఇంతవరకు దేవుని మీరు శృతించిన కనపరిచిన మనం ఉంటుంది ఖచ్చితంగా యుద్ధ సమాప్తి మనం జీవిస్తున్న కాలము చాలా భయంకరమైన కాలం కానీ మనం భయపడం భయపడే వాళ్ళము కాదు సిగ్గుపడే వాళ్ళము అసనే కాదు ఆయన నామం గురించి ధైర్యంగా నిలబడే జీవితము మనం స్వీకరించడం కానీ మనము జాగ్రత్తగా ప్రవర్తించాలన్న విషయం కూడా జ్ఞాపకం ఈ రోజు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతుండగా కొన్ని విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా జాగ్రత్తగా వాటిని అర్థం చేసుకోవాలా వాటిని మనము వీలైతే రాసుకోవాలా ఎందుకంటే యాహోబు రాసిన పత్రికలో మీరు వింటున్నారు కాని వాటిని పాటించలేదు ప్రతి వారం వింటున్నారు వాక్యాన్ని ప్రతిరోజు వింటున్నారు వాక్యాన్ని సంఘాలలో వింటున్నారు టెలివిజన్స్ తో వింటున్నారు ఇంకెక్కడెక్కడో వింటున్నారు కానీ వాటిని మీరు పాటించలేరు ఎందుకు పాటిస్తలేరు అంటే వాటిని మీరు మర్చిపోయినారంటాడు జ్ఞాప జ్ఞాప జ్ఞాపక బంధుడు మన ప్రభుకి తమ్ముడు ఈ లోకంలో ఒకప్పుడు కాబట్టి నువ్వు వాటిని మర్చిపోకుండా ఉండాలంటే వాటిని జాగ్రత్తగా రాసుకోవాలా మానవ జీవితము మధ్యమరుపు జీవితం త్వరగా మర్చిపోతావు మన బలైనతాన్ని కాబట్టి మరిచిపోతే నీలో విశ్వాసము బలపడదు వాక్యాన్ని నెమరు వేసుకోమన్న అందుకే దివారాధనలో ధ్యానించమన్నందుకే కీర్తనకారుడు దివారాధనలో ధ్యానిస్తేనే నీ విశ్వాసం బలపరచబడత మరి విశేషంగా ఈ యొక్క వాక్యంలో నీ సత్యాన్ని గ్రహించగలిగితేనే స్వీకరించినప్పుడే ఆ సత్యాన్ని ప్రేమించినప్పుడే నీ విశ్వాసము అంచరించగా ఎదుగుతాయి అటువంటి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి సమస్య నుంచి నువ్వు విడుదల పొందుతావు ఈ లోకంలో ఈ కాలంలో మరి విశిష్టంగా ఇప్పుడు ఉంటున్నది దుర్దినములు అని బైబిల్ సెలవిస్తుంది మంచి దినములు కావు ప్రపంచమంతటా మంచి దినములు రాబోతున్నాయి అని అందరూ అంటున్నారు పాలిటీషియన్స్ అంటారు బిజినెస్ మ్యాన్ అంటున్నారు మతస్థులు అంటున్నారు కానీ బైబిల్ చెప్తుంది మనం ఉంటుందే దుర్దినం కాబట్టి దుర్దినములలో దేవుడి బిడ్డలు ఏరీ ఉండాలా చాలా మెలగువగా ఉండాలా జాగ్రత్తగా ఉండాలా ఎక్కడి నుంచి ఉపద్రవ మన నీదికి వస్తుందో మనం జాగ్రత్తగా దాన్ని పరిశీలించాలా కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు ఈ విషయాన్ని నేను మీతో కొన్ని తర్వాత ఈ కాలంలో మనము కొంత మౌనంగా ఉండి ఓర్పు సహనాలు కలిగి ఆయన కొడుకు జీవించడం నేర్చుకోవాలా అన్నింటినీ తాళాలా అన్నింటినీ భరించాలా కాబట్టి ఎరితిగా ప్రవర్తించలా ఆయన ఎంతగా సహించారు మరణమగునంతగా మనము అటువంటి సహనం కలిగి జీవించగలమా పండగ కాలంలో ఉంటున్నాం పండగ సమయంలో పండగ అంటే అందరు ఆనందంతో సంతోషంతో ఉంటారు కానీ ప్రతి సంవత్సరం ఈ పండుగ సమయంలోనే అనేకులు వాళ్ళ జీవితాలు కోల్పోతున్నారు ప్రతి సంవత్సరం పండగ ముందు పండగ తెల్లారి ఎందుకు వాళ్ళ ప్రణల్ కోల్పోతున్నారు ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలా మనము సుఖ అనుభవాన్ని ఆశ్రయించిన వారము కాము క్రైస్తవ జీవితం అంటే సుఖానికి సంబంధించి కాదు మంచి మార్గాన్ని ఎన్నుకొని జీవించడం మంచి మార్గములో జీవించాలంటే ఈ లోకస్తులు జీవించారు కాబట్టి కష్టాలు మనం ఎంత ఓర్పుతో కలిగినా గాని ప్రభులు నమ్ముకునే వారు మనకి కష్టాలు పెడుతూనే ఉంటారు వాళ్ళు మనల్ని మనకు కష్టాలు పెడుతున్నందుకు మనకు వాళ్ళకి వ్యతిరేకంగా ఉండద్దు క్షమాగుణం కలిగి వాళ్ళని ప్రేమించడం నేర్చుకోవాల మన ప్రభు నేర్పించింది అది మీద ఉంటూ కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అక్కడ వేలాడుతూ ఎంతగానో వేదన అనుభవిస్తూ ఎవరిని తిట్టలే ఎవరిని దూషించలే వీరేమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు ప్రభు తండ్రి వీరిని క్షమించు అన్నాడు మరణిస్తప్పుడు కూడా అతన్ని హింస వాళ్ళని కూడా క్షమించమంటున్నాడు అటువంటి గుణము నీకున్నదా అతని వెంబడిస్తున్న నువ్వు మీకున్నదా కాబట్టి బాగా అర్థం చేసుకోండి ఆయన పుట్టుకకు సంబంధించిన విషయాలు మనం కొన్ని ధ్యానించబోతున్నాం ఇప్పుడు ఈ సాయంత్రం సమయంలో చరిత్రాత్మకంగా చూస్తే ఆయన పుట్టినది అసలు ఈ నెల కాదని ఉంటారు ఆయన పుట్టింది సెప్టెంబర్ నెలలో అని ఒక హిస్టారికల్ క్యాలిక్యులేషన్స్ డేట్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన చరిత్రలో కానీ ఏ నెల పుట్టినది కాదు ముఖ్యమై ఆయన అయితే ఖచ్చితంగా పుట్టినవాడు చరిత్రలో దానికి సంబంధించిన రుజువులు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆయన ఖచ్చితంగా పుట్టినవాడు అనేక మందితో అతను జీవించినవాడు అనేక మంది అతన్ని చూచిన వారు అతని గురించి సాక్ష్యం ఇచ్చినవారు ఈ కాలంలో మన కాలంలో మనలో అనేక మంది అతన్ని చూసిన వారు అందులో నేను కూడా ఒక దర్శనీతిగా ఆయన చూసినవాడు చాలాసేపు అతని శిలో మీద వేదనను అనుభవిస్తున్న దర్శనాన్ని నేను చూసినవాడిని కాబట్టి ఆయన సజీవుడు అని నేను సాక్ష్యం ఇవ్వగలను బైబుల్లోని భక్తులందరూ ఆయన సజీవుడు సాక్ష్యం ఇచ్చారు కాబట్టి ఈరోజు మనము కొన్ని విషయాన్ని జ్ఞానించబోతున్నాం ఆయన ఎందుకు పుట్టినడు అన్న విషయం అర్థం కావాలా అది కేవలము పండగ ఆచరించడం కోరికేనా లేక ఆయన పుట్టుకకు సంబంధించిన పరమార్థం ఏమైనా ఉండదా అది నువ్వు తెలుసుకునే ఇక్కడ నుంచి వెళ్ళాలా లేకపోతే నీ జీవితంలో ఇంకొక దినము గడిచిపోయినట్లే కానీ నువ్వు సకెలి గ్రహించలేని స్థితిలో ఉంటున్నావు కాబట్టి ఆయన ఎందుకు పుట్టినడు అన్న విషయము నువ్వు ఈరోజు నేర్చుకొని ఇక్కడ నుంచి వెళ్లి సంతోషంగా కృతజ్ఞత భావంతో ఆయన కొరకు జీవించడము తిరిగి నీ జీవితాన్ని అతనికి సమర్పించుకొని జీవించాల కాబట్టి ముఖ్యంగా ఆయన ఎందుకు ఎందు నిమిత్తమై ఈ లోకంలో జన్మించడు అన్న విషయం మనం నేర్చుకోవాలి ఒక ఏడు అంశములు జాగ్రత్తగా మనం గనించడానికి ప్రయత్నిస్తాం ఏడు కారణాలు ఏడు విషయాల గురించి ఆయన పుట్టుకలకు సంబంధించి నేను ఈరోజు రాసుకుంటున్నాను కాబట్టి వాటిని మీతో పంచుకోవాలని ఎంతగానో ఆసక్తి కాబట్టి కొంచెం ఓపికతోంది మీరు వీటిని వినాల ఎందుకంటే యుగ సమాప్తిలో ఓపిక ఉండదు నేను చూస్తా ఉంటాను క్లాస్లలో పిల్లలు ఒక ఇరవై నిమిషాలు కూడా ఓపికతను కూర్చోలేరు టీవీ ముందు మటుకు ఎన్ని గంటలన్నా కూర్చుంటారు ఆటలు ఆడండి అంటే ఎన్ని గంటలైనా ఆడతారు ఎవరైనా కానీ న్యూస్ పేపర్ పట్టుకొని చదవండి మొత్తం న్యూస్ పేపర్ పేజీలన్నీ తిరిగేస్తారు ఇరవై పేజీలో ఎన్నో ఉంటాయి కానీ దేవుడి వాక్యం తెలియకొచ్చినప్పటికీ ఓపిక ఉండదు ఎందుకంటే సైతానుడు నీ యొక్క ఓపికని చెరగొడుతూ ఉంటాడు కాబట్టి మన హృదయంలో మనం ఇప్పుడు పరిశీలించుకోవాలి ప్రవ్వా నాకు ఓపిక అనుగ్రహించి ఈ వాక్యాలను జాగ్రత్తగా ధ్యానించి ప్రవ్వా వీటిని భద్రపరచుకోలే వాడు దొంగిలించు వాడు ఈ యొక్క వాక్యాన్ని దొంగలించి మీ దగ్గర నుంచి తీసువేస్తా ఉంటాడు మనం తీసుకొనియద్దు వాడిని అవకాశం ఇవ్వద్దు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు నీ దగ్గర నుంచి వాటి అన్నిటినీ తీసివేసి నీలో అవిశ్వాసాన్ని నింపాలనా నీలో అనుమానాలను నింపాలనా అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు నువ్వు వానికి అవకాశం ఇవ్వద్దు దుష్ట అపవిత్ర ఆత్మలకి నువ్వు అవకాశం ఇవ్వద్దు యుగ వాడు విలే తానం ఆడుతున్నాడు అపవిత్ర ఆత్మ ప్రతి ఒక్కరి మనుషులలో దూరిపోతుంది క్రైస్తవ జీవితాన్ని భయంకరంగా దిగజారిపోతున్నాయి విచ్చని విడిగా కాబట్టి ఆ కాలంలో మనం ఉంటున్నాం నువ్వు ఈ లోకానికి వెలుగై ఈ లోకానికి ఉప్పై ఉన్నావు నువ్వు కాబట్టి ఆయన వెలుగుని ప్రకటించి నీవు ఏ రీతిగా జీవించావు కాబట్టి ఈ విషయాలు కొన్ని జాగ్రత్తగా జానిస్తావు ఆయన ఎంత నిమిత్తమై జన్మించంగా ప్రవచనాత్మకమైన విషయాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో ఆయన ఎందుకు జన్మించగ పైగా ఆయన ఖచ్చితంగా జన్మిస్తాడు అని ఐదు వందలకు పైగా ప్రవచనాలున్నాయి బైబిల్లో ప్రవచనం అంటే నీకు తెలుసు కదా రాబోయే నెలలో ఏం జరగబోతుంది అని ప్రభు బయల్పరిచేదే ప్రవచనం తన భక్తులకు బయలుపరుస్తూ ఉంటాడు ఆనాది కాలం నుంచి బయలుపరుస్తాడు ఈ రోజు కూడా బయలుపరుస్తున్నాడు దేవుడు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి కాబట్టి అయన పుట్టుకకు సంబంధించినవి ఐదు వందలకు మించిన ప్రవచనాలున్నాయి ఆయన రాకడానికి సంబంధించినవి రెండు వేలకు పైగా ప్రవచనలున్నాయి కాబట్టి ప్రవచనాలకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం ఎందుకంటే ప్రవచనాల ద్వారానే ప్రభు మంతా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు ఈ రోజు నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నావు ముఖ్యంగా ఆయన ఎందుకు పుట్టినడు ఆయన పుట్టే టైంకి ఏం జరిగింది రెండు సంవత్సరాల క్రితం పుట్టినట్టు అనేకమైన చరిత్ర పుస్తకాలలో రాయబడింది చరిత్రకాలనుడు దానికి సాక్షులు ఆ రోజు ఈ రోజు కూడా ఆ పుస్తకాలు ఉన్నాయి ఆయన పుట్టిండే కానీ ఆయన పుడతాడు అని యశయా భక్తుడు ఎన్నో ప్రవచనాలు ఆయన పుస్తకాల ద్వారా యశా గ్రంథం ద్వారా మనం మనం చూడగలుగుతాం మరి విశేషంగా ఆది కాండంలోనే మెసయ ప్రవచనం మనం చూస్తాం బైబుల్లో నేను ఇంకా అవన్నీ చూపిస్తాను త్వరగా రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు రికార్డ్ చేసుకునే వాళ్ళు రికార్డ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ తిరిగి మీకు దొరకకపోవచ్చు కాలం వస్తుంది మీ దగ్గర వాక్యం రాకపోవచ్చు అప్పుడు చాలా కష్టతరంగా ఉంటుంది వాక్యం దొరకని సమయంలో నువ్వు ఎట్లా బలపరచబడతావు మీ విశ్వాసము కేవలం వాక్యం ద్వారానే బలపరచబడతా కాబట్టి వాక్యానికి నువ్వు ప్రార్థన ఇవ్వకపోతే మీ విశ్వాసం బలపరచబడదు నువ్వు ఎంత ప్రార్థన ఎంత వర్షించి వాక్యాన్ని ధనించకపోతే నీ విశ్వాసం బలపడదు విశ్వాస సహితమైన ప్రార్థన చేయకపోతే రోగి స్వస్థపరచబడదు అద్భుతాలు జరగవు నీ అక్కర్లు కొరతలు తీరవు కాబట్టి అటువంటి విశ్వాసం మీకు రావాల ఆయన పుట్టే సమయం ఎంతో మంది చూసిన వాళ్ళు లక్షలాది ప్రజలు ఇస్రాయల్ దేశంలో ఎదురు చూసిన వాళ్ళు కానీ ఆయన పుట్టే సమయానికి ఏం జరిగింది తెలుసా ఎవ్వరూ గుర్తించలే గొప్ప గొప్ప ప్రవర్తలు రాజులు ఆయన పుట్టుకలు కనిపెట్టుకున్న వాళ్ళు ఆయన పుట్టే టైంకి ఎవ్వడు గుర్తెరగలే ఎవరు గుర్తెరగలేదు కాబట్టి ఎవరు ఆయన పుటే సమయానికి స్థలం ఇవ్వలే ఈ విజయం బాగా అర్థం చేసుకోండి ఎవరు కూడా ఆయనకి స్థలం ఇవ్వలే తల్లి ప్రసవేదన తండ్రి ఆయన తీసుకొని వెళ్తా ఉన్నాడు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఎవరు అతనికి చోటు ఈ రోజు కూడా ఆయనకి చోటు ఇస్తలేదు మీరిచ్చిన నేనిచ్చిన మన హృదయంలో చోటు ఇచ్చినాం కానీ ఈ రోజు ఎవడు చోటు ఇస్తలేడు ఆయన ఆయన పుట్టినప్పుడు చోటు ఇవ్వలేదు ఈ రోజుకి చోటు ఆయన తిరిగి వచ్చినప్పుడు అటువంటి విశ్వాసం ఉంటుందా అని ఆయననే ప్రశ్నిస్తున్నాడు మనసుకు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉంటుందా అంటే అందరూ విడిచిపెట్టేస్తారంట ఆయన నువ్వు అట్లుంటావా ఈరోజు తీర్మానించుకో కాబట్టి మొదటిదిగా త్వరతం మొదటి పట్టిక ఐదవ పదిహేనవ అధ్యయము నలభై వచనంలో ఒక విషయం గురించి మన జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు మొదటి కొరితల రాష్ట్ర పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై ఐదవ అధ్యాయము ఇందు విషయమై ఆదామును ఆదము అను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని చూడండి వ్రాయబడి ఉన్నది కడపటి ఆదము జీవింపచేయు ఆత్మ ఆయను ఒకటి రెండు విషయాలు ఇక్కడ మొదటి కారణం ఆయన ఎందుకు పుట్టిందంటే మానవ పాపము నిమిత్తమై అని ఈ వాక్యం జ్ఞాపకం చేసింది మొదటి మనిషి లేక ఈ సృష్టిలో మన దేవుడు తయారు చేసిన ఆదము అనే వ్యక్తి మూల పురుషు అంటాం ఆయన పాపము చేయడం వలన ఆయన పుట్టాల్సి వచ్చింది ఎందుకంటే మనిషి పాపంలో ఉంటే ఖచ్చితంగా మరణించి నరకానికి వెళ్లాల్సిందే కాని ఎవరు నరకానికి వెళ్ళొద్దన్న ప్రేమ కలిగిన దేవుడు మనిషికి పాపం నుంచి విడుదల కల్పించడం కొరకు ఆయన ఈ లోకంలో పుట్టినడు అన్న విషయాన్ని ఈ వాక్యం వ్యాఖ్యం చేసింది మొదటి కారణం మానవ పాపం నిమిత్తమై ఆయన పుట్టినడు అని ఈ వాక్యం వ్యాఖ్యం చేశారు మొదటి ఆదాము ఆయన శారీరకమైన మనిషి కాబట్టి పాపపూరితమైన జీవితంలో ఉన్నాడు కానీ మన ప్రభువు రెండవ ఆదాములాగా ఇక్కడ పుట్టినట్లు మనం చూస్తున్నాం చూడండి మరోసారి మొదటి మనుషుడు ఆదాము అని మొదటి మనుషుడు జీవించు ప్రాణిలయనని వ్రాయబడినది కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అయను కాబట్టి ఆయన పుట్టుక దేనికి సంబంధించిందంటే ఈ జీవించే ఆదాము మరించుడు పాపంలో కాబట్టి అతనికి జీవాన్ని ఇవ్వడానికి ఈయన ఈ లోకంలో పుట్టిండు కాబట్టి మొదటి కారణం ఆయన ఎందుకు పుట్టిండే పాపంలో చచ్చిపోయిన మనందరికి తిరిగి జన్మని అనుగ్రహించడం కొరకు ఆయన ఈ లోకంలో పుట్టాల్సి వచ్చింది అని ఈ వార్త జ్ఞాపం కాబట్టి మొదటి కారణం ఏంది ఆయన పుట్టుక మనల్ని పాపం నుంచి విడుదల కల్పించడం కొరకు జరిగింది కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఇది ఆయన పుట్టుక ఈ లోకానికి సమాధానాన్ని తీసుకొని అందరూ ఏ భేదం లేదు అందరూ పాపం చేసిన వారు దేవుడు అనుభవించు ఆయన ఆయన కృపను పొందలేని స్థితిలో ఉంటున్నారు అందరూ నరకానికి వెళ్లాల్సిందే కానీ ఆయన పుట్టుక మనల్ని ఎవరి నరకానికి వెళ్ళలేకుండా ఆపుతుంది కానీ కేవలం అది నువ్వు స్వీకరించడం వలననే కాబట్టి ఈ యొక్క సత్యాన్ని నువ్వు స్వీకరించగలిగితే నువ్వు మరణం మీ నుంచి బిడల పొందుతున్నావు నా పాపం నిర్మితమైంది నువ్వు మీ లోకంలోకి వచ్చినావు ప్రవ్వ దాని నీకు ఎంత బదనాలు నా పాపములు క్షమించినైనా నీ బిడగా స్వీకరించ ప్రభువా అన్న చిన్న ప్రార్థన నీ హృదయంలో చేసుకుంటే నువ్వు మరణాన్ని దాటుతున్నావు నరకం నుంచి బయటకు స్వర్గ ప్రాప్తి నీకు అనుగ్రహించబడుతుంది ముఖ్యమైన కారణం రెండవది తండ్రి తన గుణగణాన్ని బయల్పరచడం కొరకు ఈ లోకంలో జన్మించింది కుమారుని వలె కాబట్టి యేసు ప్రభు తండ్రి అన్న విషయాన్ని మనం అదే కారణం చేత ఆయన ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది కాబట్టి ఏషేయ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు చూడండి ఏషయా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ కాబట్టి ప్రభువు చూడండి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మాను లేను అన్న పేరు పెట్ట పెట్టును కాబట్టి చూడండి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును అంటే తండ్రే తనంతట తానే ఒక సూచన మనకు చూపిస్తాడు బాగా అర్థం ఈ యొక్క ఈ యొక్క విషయం మీకు అర్థమైతే తండ్రి కుమారుడు ఒకడే అన్న విషయం మీకు ఇక్కడ అర్థం కావాలి మన ప్రభువు కుమారుడిలాగా మనకు అనుగ్రహించబడిడు కానీ ఆ కుమారుడే తండ్రి అని ఇక్కడ చెప్పబడుతుంది కాబట్టి మన దేవుడు తనంతట తానే కుమారునిలాగా జన్మిస్తుడు అని ఇక్కడ చెప్పబడుతుంది వాక్యం కాబట్టి పుట్టుక దేనికి సంబంధించింది తండ్రి ఎవరు చూడలేదు తండ్రిని ఇంతవరు ఈ సృష్టి ఆరంభం వదులుకొని ఈ రోజు వరకు ఎవరు తండ్రిని చూడలేదు ఎందుకంటే ఆయన ఆత్మదేవుడు ఆయన దహించు అగ్ని ఆయన ఎవరు చూడలేదు సూర్య చంద్ర నక్షత్రాన్ని సృష్టించిన వాడు సూర్యుని చూడగలమా మనము డైరెక్ట్ గా కండతో అటువంటి సూర్యుడే సృష్టించిన మన దేవుడు ఇంకెంత తేజమాయుడు మీరు అర్థం చేసుకోండి చూడలేము నన్ను చూసి ఎవరు బ్రతికి ఉండలేదు మోసే అన్నాడు మన తండ్రి కాబట్టి తండ్రి తన్ను తాను బయల్పరచడం కొరకు తన తా తాను చూపించడం కొరకు కుమారుని రూపకంగా వచ్చిండు కాబట్టి ఏసు ప్రభు ద్వారా మనము తండ్రిని చూడగలుగుతున్నాం ఏసు ప్రభు పుట్టకపోయితే నువ్వు ఎప్పటికీ తండ్రిని చూడకపోయేవాడి ఈ సృష్టిని సృష్టించినవాడు మనిషిని సృష్టించిన వాడిని ఎప్పటికీ చూడలేకపోయేదాన్ని నిన్ను సృష్టించిన వాడిని నువ్వు ఎప్పటికీ చూడకపోతుంటివి కేవలం మన ప్రభువు జన్మ అది సాధ్యమైంది కాబట్టి తండ్రి తనంతట తానే ఒక సూచన మనం చూపిస్తుంది ఇది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ యేసు ప్రభు రూపకంగా తండ్రి జన్మిస్తుండు అని చెప్తుడు పైగా ఏ రీతిగా చెప్తుండ్రు ప్రవచనం పదిహేను వర్షంలో పద్నాలుగు వర్షంలో తనియాక గర్భవతి అయి కుమారుని అతనికి ఇమ్మాను పేరు పెట్టు ఇమ్మాను అంటే అక్కడ రాయబడింది దేవుడు మనకు తౌడాయి ఉన్నాడు అంటే తండ్రి మన ప్రభు మన దేవుడు ఏసుక్రీస్తు ద్వారా మనకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది ఈశ్వర పుట్టడం వలన తండ్రే మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఇంకా మనం దేని విషయంలో భయపడతాం దేని విషయంలో భయపడం ఇవి ఇదొక విషయం బాగా అర్థం చేసుకోండి ఈ రోజు ఎక్కడ ప్రార్థనాంశాన్ని చేస్తా భయం భయం భయం వెంబడిస్తుంది మనుషులని సేవకులను కూడా భయం వెంబడిస్తుంది ఎంతో ప్రాంతాలలో తిరిగి నువ్వు సేవ చేస్తున్నావు అయిన నిన్ను భయం వెంబడిస్తుంది దేవుడు నిజంగా నీకు తోడై ఉంటే నీకు భయం ఎందుకు ఆయన పుట్టుక తండ్రి నీకు తోడై ఉంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు నీకు భయం ఎందుకు భయపడే వాళ్ళు ఉంటారు కానీ ధైర్యంగా ఉన్న నిదానంగా నడుచుకుంటా వెళ్తారు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఈ మధ్య కుక్కలు ఎక్కువ కదా ఎక్కడ చూసినా కుక్క కాటులు ఎక్కువ వింటున్నాం మా సందులో కూడా ఒక అత్తని పాపం కుక్క గర్చి బాధతో అనుభవిస్తున్నాడు బాధను కుక్కలు వెంటబడితే పరిగెత్తగా భయపడి ప్రైస్తవ జీవితంలో అట్లే తయారైపోయి పరిగెత్తడం పరిగెత్తడం పరిగెత్తడం భయం భయం భయంతో వినబడి దాంతోనే సగం రోగాలు తెచ్చుకుంటున్నారు భయంతో ఖచ్చితంగా దేవుడు నీకు తోడై ఉన్నాడన్న విషయం నువ్వు గ్రహించినప్పుడు నీకు భయం ఎందుకు అంటే నీ విశ్వాసం సన్నగిల్లుతున్నది బాగా అర్థం చేసుకోండి ఆయన పుట్టుక తండ్రి నీకు తోడయినాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినప్పుడు నువ్వు ఇంకెందుకు భయపడతావు ఈరోజు ఇంట్లో భయపడద్దు గత ఇరవై ఐదు గమనిస్తున్న సేవా జీవితంలో అనేక ప్రాంతాలలో తిరిగి సేవ చేస్తున్నప్పుడు ఎన్నో సార్లు పొంచి ఉన్నది కానీ ఎప్పుడు కూడా ప్రభు మమ్మల్ని అప్పగించలేదు ఏ రోజు కూడా దుష్టశక్తులకు మమ్మల్ని అప్పగించలేదు ఎందుకు అప్పగించలేదు తెలుసా ఆయన మనకు తోడై ఉన్నాడు అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేసింది కాబట్టి అందుకే మనం వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాల నీ జీవితంలో ఎల్లప్పుడూ ధ్యానించండి మీరు వంటగదిలో ఉన్నప్పుడు కూడా వాక్యాన్ని పెట్టుకోండి స్పీకర్స్ వల్ల వాక్యం పెట్టుకోండి కుటుంబంలో అందరు కలిసినప్పుడు వాక్యాన్ని వినండి ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టండి ఈ లోకతీతమైన విషయాలు పాలిటిక్స్ బిజినెస్ గురించి ఇతరుల గురించి ముసలమ్మ ముచ్చట్లు ఇవన్నీ మానేసేయండి దేవుని వాక్యాన్ని ధరించడం నేర్చుకోండి ప్రభువు నీకు తోడైనడన్న స్థిరత్వమైన మనస్సు విశ్వాసాన్ని ప్రభునికి ఇస్తాడు చూడండి ఈ లోకంలో ఏది చూసినా దుఃఖంతో కూడిందే న్యూస్ పేపర్స్ చూస్తే దుఃఖమే ఫస్ట్ పేజ్ చూడండి అంత దుఃఖమే అంత మరణమే ఎక్కడ చూసినా వేదన ఎక్కడ చూసిన వేదన ఎక్కడ చూసినా శ్రమ ఎక్కడ చూసినా రక్తపాతమే అవన్నీ నిదేం లేచి చదివి మీ అవి మీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటా ఉన్నాం ఉదయం చేసి దేవుని వాక్యాన్ని జలించామంటే టీవీ పెట్టుకుంటున్నాము లేకపోతే న్యూస్ పేపర్ లో ఒక గంట ప్రార్థన చేయగలుగుతున్నామా చేయలేని చిత్తలు అవుతున్నాం ఎందుకంటే నీ సమయాన్ని వాడు దొంగలిస్తున్నాడు ఆరోపకంగా కాబట్టి ఆయన నీకు ఎప్పుడు తోడవుతాడు చూడండి మన ప్రభు గురించి యోహాను భక్తుడు తన సువార్తలో రాసినప్పుడు మొదటి అధ్యాయంలో యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఆదేందుకు వాక్యం వాక్యము దేవుడి ఉండను వాక్యమే దేవుడై ఉండను వాక్యమే దేవుడై ఉండేను ఆయన ఎట్లా పుడతాడు నీ హృదయంలో వాక్య రూపకంగానే పుడతాడు ఆయన నీ హృదయంలో ఎట్లా నింపుకుంటావు వాక్య రూపకంగానే నింపుకోవాల నీ హృదయంలో కాబట్టి ఆయన మన మధ్యలో నివసించాలా అంటే నువ్వు వాక్యానికి ప్రాధాన్యత ఇస్తేనే ఆయన ఉండగలడు కాబట్టి ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నీకు జ్ఞాపకం చేస్తా చేసుకుంటా ఉంటావో నీలోని భయం నిన్ను విడిచిపెళ్ళిపోతా ఉంటాయి దుష్ట శక్తులు నిన్ను భయపెడతా ఉంటాయి రకరకాల విధానాల రూపకంగా వచ్చి ఈ వాక్యాన్ని హృదయంలో నువ్వు నెమరు వేసుకునే కొద్దీ ఆ భయం నుంచి నువ్వు విడుదల కాబట్టి ఈ రోజు నువ్వు ఈ విషయాన్ని జ్ఞాపకం తీసుకో ఆయన పుట్టుక తండ్రిని మనకి చూపిస్తుంది అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం తొమ్మిదవ అధ్యయం చేయండి యోహాను యశ యశయ గ్రంథము ఇందాక చూసుకునే గ్రంథం మనం ఏడవ అధ్యాయుడు ఏస్రంథము ఏడవ అధ్యాయము పదిహేనవ వర్షంలో ఆయన పొట్టుక దేనికి సంబంధించింది కీడును విసర్జించుటకును మేలను కోరుకున్నటకును అతనికి అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తినను తిన ఇవన్నీ ఆత్మీయమైన సత్యాన్ని ఇప్పుడు మనం పఠించడము కీడును విసర్జించుటకు ీడును విసర్జించుటకు ఆయన పుట్టుక దేనికి సంబంధించిందంటే అనేకులను కీడు నుంచి విడుదల కల్పించటకు చెడు జీవితం నుంచి చెడు ప్రవర్తన నుంచి విడుదల కల్పించటకు ఆయన పుట్టుక సంబంధించింది కాబట్టి తండ్రి గుణగారం ఏంటంటే మన కీడు నుంచి విడిపించడానికి చెడు జీవితం నుంచి విడిపించడం కొరకు ఆయన కుమారుడి రూపకంగా మన మధ్యలో నివసించింది పుట్టిన విషయాన్ని జ్ఞాపకం చేసింది అదే రీతిగా తొమ్మిదవ అధ్యాయం చూడండి జంధము తొమ్మిదవ అధ్యాయము ఆయన ఎందుకు మన కొరకు అనుగ్రహించబడను ఆయన ఎందుకు పుట్టిండు ఆయన పుట్టుక దేనికి సంబంధించింది రెండవ అంశం మనం చూస్తున్నాము తండ్రి గుణగణాన్ని చూపించడం కొరకు చూడండి ఆరవ వచనం ఏదై అనగా శిశువు పుట్టను ఇది జరిగింది నిజంగా బాగా జాగ్రత్తగా వినండి ఈ వాక్యము నెరవేరింది ఇసాల్పదులు ఇంకా నెరవేరబోతుంది అనుకుంటున్నారు కానీ రెండు వేల సమాచార క్రితం ఈ వాక్యం నెరవేరింది ఆయన ఖచ్చితంగా పుట్టిండు అని నువ్వు సాక్ష్య వివాదాలా అప్పుడే నీ విశ్వాసం బలపరచబడుతుంది మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడను కాబట్టి ఆయన కుమారుడు తండ్రే కుమారుని రూపకంగా పుట్టాను అన్న విషయం ఇక్కడ వాక్యంగా చేస్తుంది తర్వాత చూడండి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నను ఈ లోకపు రాజ్యము అంతా ఆయన భుజముల మీద ఉన్నది మనమంతా ఆయన రాజ్యంలో ఉన్నవారం కాబట్టి మనము బలపడడానికి వీల్లేదు భయపడడానికి వీల్లేదు నీ నీ కుటుంబంలో ఎటువంటి సమస్య ఉన్నా నీ శరీరంలో ఎటువంటి వేదన ఉన్నా ఎటువంటి బాధ ఉన్నా మానసికమైన బాధలున్నా ఇక మీద నువ్వు భయపడడానికి వీల్లేదు ఎందుకంటే ఆయన నీతో పాటు ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఆయన రాజ్యంలో నువ్వు ఉన్నావు ఆయన రాజ్యంలో సమాధానం ఉంటుంది పశుధాత్మ ఎంత సమాధానం ఉంటుంది అన్న వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నువ్వు సమాధానంతో ఉండాలి ఎందుకంటే ఆయన రాజ్యంలో నువ్వు వచ్చిన వినొచ్చు తర్వాత ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు చూడండి నీకు చూడగతాండి కొంచెంసేపు ఆ మన ప్రభువే తండ్రి అని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మతపరమైన జీవితంలో తండ్రిని కుమారుని విడదీస్తా ఉంటాం ఇక్కడ విడదీయడానికి వీల్లేదు తండ్రి కుమారుడు అని చెప్పడానికి ఇక్కడ ఇంకొక వాక్యం జ్ఞాపకం చేస్తుంది మన ప్రభువు ఎటువంటి గుణగణం గలవాడంటే ఆశ్చర్యకరుడు ఆయన పుట్టుక నీ జీవితంలో ఆశ్చర్య కార్యం పుట్టుకకు సాదృశ్యంగా ఉంది ఆయన పుట్టడం వలన నీ జీవితంలో ఆశ్చర్య జరుగుతున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి ఆ విషన్ ను జ్ఞాపం చేసిన ప్రవ్వా రెండు వేల సంవత్సరాల క్రితంలో నిజంగా పుట్టిన ఈ నా హృదయంలో నూతనంగా నువ్వు జన్మించిన నా జీవితంలో అద్భుతాలు చేయనైనా అన్న ప్రార్థన నీకు కాబట్టి రెండవదిగా చూడండి ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త కష్టాలలో ఉన్నప్పుడు ఎక్కడకు పోవాలా సమస్యలలో ఉన్నప్పుడు ఎక్కడికి పోవాలా ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చెయ్యి ఆయన ఆలోచనకర్త మంచి ఆలోచన నీకు ఇస్తాడు ఆశ్రయించడం అనుకో వాళ్ళు చెడు మార్గాలను నడిపిస్తా ఉంటారు ఈ లోకాన్ని ఆశ్రయించడం అనుకో అది మరణానికి నడిపిస్తూ ఉంటది కా నువ్వు ప్రభును ఆశ్రయించడం అనుకో మంచి ఆలోచన ఇస్తాడు ఆ ఆలోచన వలన నువ్వు నీ కష్టం నుంచి విడుదల కాబట్టి ఆయన పుట్టుక దేనికి సంబంధించింది నీకు మంచి ఆలోచన ఇచ్చడానికి ఆయన పుట్టుక దేనికి సంబంధించింది నీ జీవితంలో ఆశ్చర్య క్రియలు చేయడానికి కొరకు నేను అసలైన ఆశ్చర్య క్రియ అదొకటే నాకు తెలిసే ఒక పాపి తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుని సొంత రక్షణ స్వీకరించడం ఆయన పర్లోక రాజ్యంలో అడుగు పెట్టడం వంటి ఆశ్చర్యక్రియ ఇంకా ఒకటి లేదు నీ కష్టాల నుంచి విడుదల పొందడం అంత గొప్ప ఆశ్చర్యక్రియ కాదు నీ శ్రమల నుంచి విడుదల పొందడం గొప్ప ఆసక్క్రియ కాదు పాపం నుంచి విడుదల పొందడం గొప్ప ఆశ్చర్యమైన క్రియ కాబట్టి అటువంటి క్రియకి మనం ప్రాధాన్యత ఇవ్వాలా ఒకవేళ ఇంకా పాపపు జీవితపు పాపపు నియమాలుంటే వాటి నుంచి విడుదల పొందాలని వీరొచ్చు ఆయన పుట్టుక దానికి సంబంధించింది తండ్రి గుణగణాన్ని నీకు చూపించడం కొరకు ఏందా గుణగణం ఆయన ఆశ్చర్యకరుడు ఆయన మంచి ఆలోచన ఇచ్చేవాడు ఆయన బలవంతుడు దేవుడు బాగా అర్థం చేసుకోండి మన ప్రభువు బలవంతుడు దేవుడు ఆయనను మించిన దేవుడు ఎవరు లేరు ఈ లోకంలో ఒకరుంటే అతనితో పాటు పోల్చే వాళ్ళం కానీ ఎవరు లేరు అటువంటి వాడు ఒక్కడు లేడు నా ముందు తర్వాత వేరే ఒక దేవుడు లేడు అంటాడు యేష గ్రంథంలో కాబట్టి ఆయన ముందు ఏ దేవుడు లేడు ఆయన తర్వాత ఏ దేవుడు ఉండడు మనుషులు తయారు చేసుకోవచ్చు నువ్వు తయారు చేసినంత మాత్రా నావి దేవుడు దేవతలు కావు ఆయన చెప్తున్నాడు బలవంతులకు దేవుడైన కాబట్టి మన తండ్రి బలవంతులకు దేవుడు అయింది మన హృదయంలో యేసుప్రభు రూపంగా జన్మించు కాబట్టి మన ఇంకెందుకు భయపడతాం నీ దేవుడు బలవంతుడు ఇంకా నువ్వు ఎందుకు నేను బలహీను మనమంతా బలహీనులనే కానీ ఆయన మన హృదయంగా జన్మించడం వలన మనకు బలం అనుగ్రహించబడుతుంది ఎందుకంటే మనలో ఉన్న వాడి లోకమున్న వాడి కంటే గొప్పవారు కాబట్టి నువ్వు దీని విషయంలో ఇక మీదట భయపడడానికి వీల్లేదని నీ వాక్యా జ్ఞాపకం చేస్తుంది తర్వాత చూడండి ఆయన సమాధానకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు సమాధాన సమాధానం కర్తయగు అధిపతి సమాధాన కర్తయగు అధిపతి ఆయన గురగణం దేవుని గురగణము ఏందది సమాధాన కర్త కర్త అంటే సమాధానాన్ని తీసుకొచ్చేవాడు నీ జీవితంలో సమాధానాన్ని తీసుకొచ్చేవాడే సమాధాన కర్త దాని పుట్టించేవాడే మన ప్రభు మన కుటుంబంలో సమాధానం ఉండాలంటే నీ హృదయంలో సమాధానం ఉండాలంటే నీ జీవితంలో సమాధానం ఉండాలంటే నీ ఉద్యోగ స్థలంలో సమాధానం ఉండాలంటే ఇరుగు పొరుగు వారితో నువ్వు సమాధాన పడి ఉండాలంటే ఈ ప్రభు నీ హృదయంలో జన్మించాలా యేసు ప్రభు నీ హృదయంలో నూతనంగా జన్మించాల ఈరోజు అటువంటి జన్మ ఆయన పుట్టుకను నీ హృదయంలో భరించుకోగలవా డ్రామా చేస్తూ ఉంటారు క్రిస్మస్ పండగ సమయంలో ఆ చిన్న తొట్టిలో బాబుని పండబెట్టినట్టు డ్రామా చేస్తూ ఉంటారు చూడడానికి చాలా బాగుంటది ఆ డ్రామా కానీ అసలైన సత్యం ఏం తెలుసా ఆయన తొట్టిలో పండడం కాదు నీ హృదయంలో జన్మించాల నీ హృదయంలో నివసించాల ఆయన సనంతట తాను రాడు ను ఆయనని ఆహ్వానిస్తేనే నీ హృదయంలో నివసించగలడు కాబట్టి ఈ దినం తీర్మానించుకోడు ఇటువంటి గుణగణం కలిగిన దేవుడు ఒక్కడు లేడు లోకంలో ఇంతవరకు పుట్టలే ఇక మీదతో ఎవరు పుట్టరు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగ దేవుడు నిత్యుడ తండ్రి అంటే ఎప్పటి ఉండేవాడు నిత్యుడు అంటే ఎప్పటిక ఉండేవాడు శాశ్వతంగా ఉండేవాడు కాబట్టి నేను ఇంకా భయపడు ప్రతిక్షణం నాతో పాటు ఉన్నవాడు నేను పుట్టక ముందున్నవాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను చూసినవాడు పుట్టినది వదులుకొని ఈ రోజు వరకు నన్ను కాపాడినవాడు ఎన్నిసార్లు మనం గుండా వెళ్తుంటే నన్ను బయటికి లాక్కొని వచ్చిన వాడు ఇంక కొంచెంలో మరణించేవాడు కనీసం మూడు సార్లు మనం రుచి చూసి బయటకొచ్చిన వాడిని నేను ఇంకొంచెం సేపు ఉంటే ఆ దశలో నన్ను హత్తుకున్నవాడు కాబట్టి ఇంకా నేను భయపడను మరణించే టైంలో నన్ను బయట తీసుకొచ్చిన దేవుడు సజీవుడు కాడా ఆయన నేను సాక్ష్యం ఇవ్వగలను ఈరోజు మనమంతా అనారోగ్యం పాలయ్యున్నప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు అందులోంచి మనల్ని బయటికి తీసుకొచ్చినవాడు ఆయన సజీవుడు కాడా సమరస్ చెప్తు నాలోనివన్నీ నేను ఎంతగా పాపం లో జీవించడో బయటికి తీసుకొచ్చి నాలో ఉన్న ఎన్నో రహస్యాలని బయట తీసుకొచ్చి వాడు మెసయ్య కాదా రక్షకుడు కాదా చూడండి ఆమె హృదయంలో ఆయన నూతనంగా జన్మించే అనుభవం ఆయన పొందుకునేది కాబట్టి ఆయన నిత్యుడము తండ్రి శాశ్వతము మనతో పాటు ఉండేవాడు మనము శాశ్వతము ఆయన పిల్లల్లాగా ఉండేవారం నాకు కొన్నిసారి తలంకొస్తుంటారు ఆయన ఎంత త్వరగా వస్తే ఎంత బాగుంటుంది నాక ఎందుకంటే మనమంతా ఆయన పిల్లలము కాని ముఖం ముఖిగా మన తండ్రిని చూడలేదు మనం ఇంతవరకు యేసు చూపిస్తున్నాడు ముఖం ముఖిగా మనము ఆయనని చూసే కాలంకి ఇష్టపడుతున్నాం ఎంతో కాలంగా నువ్వు నీ తండ్రిని చూడలేదు నీ తండ్రిని చూసే అవకాశం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి పోయినప్పుడు నువ్వు ఆయన ఆయన మీద పరిగెత్తి పడతావు కదా పిల్లలు దుంకుతారు తల్లిదండ్రుల మీద దుంకి ఎత్తుకుంటారు ముద్దు పెట్టుకుంటా ఉంటారు అటువంటి అనుభవం కొరకు మనం ఇప్పుడు ఎదురు చూస్తాం నా కథలోకి వస్తుంటది ఆయన నా తండ్రికి నేను పోయి హతుక్కోవాలా బుద్ధి పెట్టుకోవాలా అన్న ఆసక్తి నాలో అధికమవుతా ఉంటది ప్రభు ఎంత త్వరగా అంత మంచిది అంటే అన్నాడు ఇంకా కొంచెం కాలంలో ఒత్తికచ్చు చాలా ప్రవచనలు ఉన్నాయి నేరవేరీ ఇంకా బైబుల్లో చెప్పబడ్డ ప్రవచన చాలా నెరవేరాల అవన్నీ నెరవేరినాక అప్పు నేను వస్తా నిన్న దిన దేవుడు మాకు ఒక విషయం తెప్పించింది పర్లోకరాజ్యము బలవంతుల చేతిలో పట్టబడింది దాన్ని విడిపించడానికి ఆయన తిరిగి వస్తానంట ఈ రోజు ప్రపంచం అంతటా పర్వక బలవంతల చేతిలో పట్టబడింది ఎక్కడ చూసినా బలవంతుల చేతిలో పట్టబడింది దాన్ని విమోచించడం ఆయన ఈ లోకంలోకి వస్తున్నాడు ఆయన వచ్చేంత వరకు నువ్వు కూడా అదే పని చేయాల కాబట్టి ఆయన పుట్టుక దేనికి సంబంధించిందో నేను త్వరగా మీకు చూపిస్తాను నితుల గు సమాధాన కర్తయ్యగు అధిపతి కాబట్టి ఆయన సమాధానం ఇచ్చేవాడు కాదు ఇచ్చేవాడే కాదు సమాధానాన్ని ఇచ్చి దాని మీద ఆధిపత్యం వహించేవాడు కాబట్టిది మొదలుకొని నీకు సమాధానం ఉంటది ఈ సత్యని నువ్వు గ్రహించినప్పుడు నీ జీవితంలో సమాధానం ఉంటది కాబట్టి మనమందరము ఈ యొక్క రక్షణ అనుభవంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అదే సమాధానంలో ఉంటాం మూడవదిగా ఆయన పుట్టుక ఈ లోకానికి పాపక్షమాపణ కలిగజేస్తుంది ఆయన పుట్టుక ఈ లోకానికి పాపక్షమాపణ కలిగజేస్తుంది అన్న విషయము యోహాను భక్తుడు తన సువార్తను జ్ఞాపకం చేస్తారు చూడండి యోహాను సువార్త మూడవ అధ్యాయము ఇది మనం చిన్నప్పటి నుంచి ధ్యానించిన వాక్యం చిన్నపిల్లలు అడితే సంటే స్కూల్లో టగ టగ ఈ వాక్యం మనం పెద్దవాళ్ళం ఇంకా దైర్యంగా చెప్పగల కదా యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం చూడండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను చూడండి ఆయన పుట్టుక దేనికి సంబంధించింది ఆయన ప్రేమమయుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించుడు అంటే ఈ లోకంలోనే మనుషులని ఆయన ఎంతగానో ప్రేమించిడు ఆ ప్రేమని చూపించడం కోరిక ఈ లోకంలో పుట్టి కానీ ఏం జరుగుతుంది చూడండి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా చూడండి పుట్టిన వాణియందు విశ్వాసం ఉంచు ప్రతి చూడండి ప్రతివాడును నశింపక నిస్తిత్య జీవ పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించింది హళనీయ చూసింద్రా ఆయన పుట్టుక దేనికి సంబంధించిందో తండ్రి ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడో ఎవరు కూడా వీల్లేదు కాబట్టి అందరూ రక్షిపోవడానికి ఆయన మనకు అనుగ్రహించబడలేదు కాబట్టి అందరికీ ఒకరికని కాదు కొందరికని కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకైనే కాదు ప్రతి ఒక్కరికి రక్షణ అనుభవం అనుగ్రహించిన కొరకు ఆయన పుట్టిండు అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఆయన పుట్టుక ఎంత సంపూర్ణమైందంటే ఆయన మరణం కూడా అంత సంపూర్ణంగా అయింది సంపూర్ణమైన బలి పశువుగా ఆయన జీవితం మనకు సమర్పించబడింది మన పాపంలో నిమిత్తమై మన శాపంలో నిమిత్తమై మన రోగంలో నిమిత్తమై మన వ్యసనముల నిమిత్తమై అంటే చెడు అలవాటు నిమిత్తమై చెడు తలపుల నిమిత్తమైంది ఆయన ఆ శిల మీద తన ప్రాణాన్ని త్యాగం చేసింది వాటన్నిటి నుంచి మనకు విడుదల కల్పించడానికి కొరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసింది కాబట్టి అందు కొరకు పుట్టింది ఒక బలి పశువులాగా తయారూ ఈ లోకంలోనికి ఆయన వచ్చిండు అన్న అంశాన్ని ఈ వాక్యాన్ని జ్ఞానపందిస్తుంది కాబట్టి దేవుడు ఎంత ప్రేమమయుడు ఆయనని వెంబడించి నువ్వు అటువంటి ప్రేమ కలిగినవా ఈరోజు ఆ ప్రేమ కనిపిస్తలేదు క్రైస్తవ జీవితంలో ఆ ప్రేమ కనిపిస్తులేదు నువ్వు నిజంగా ప్రభుని నమ్ముకున్న వాడవైతే నువ్వు నిజంగా ప్రభుని నమ్ముకున్న అయితే నీలో అటువంటి ప్రేమగా అనిపించాలా కానీ నువ్వు ప్రతి చిన్నదానికి విసుగు చెందుతున్నావు ప్రతి చిన్నదానికి నీకు కోపం వస్తుంది నీకు ఓరుకు సహనాలు వెళ్ళిపోతున్నాయి మరి నీ హృదయంలో ప్రభున నీ హృదయంలో ప్రభు లేకపోతేనే నీకు అటువంటి గుణగణం ఉంటుంది అన్నిటినీ స్థలాలా అన్నింటినీ భరించాలా ప్రేమ కలిగి ఉండాలా ఇతరుల పాబోగులు ఆలోచించాలా ఇతరులకు సహాయకులుగా ఉండాలా అది ప్రేమ గుణగణం కాబట్టి అటువంటి గుణగణము మనకు అవసరం అటువంటి గుణగణం మీలో ఉండాలంటే మీ హృదయంలో ఆయన నూతనంగా చెందించుట్టుక దేనికి సంబంధించింది తండ్రికి మనకి మధ్యవర్తిగా ఉండడానికి వరకు ఆయన పుట్టిండు అని మిపుల్ రాష్ట్ర పత్రిక ఎనిమిదవ చూపిస్తుంది ఆయన మనకు తండ్రికి మధ్యవర్తి అన్న వాక్యాలు ఇక్కడ జ్ఞాపకం ఆయన పుట్టుక చూడండి పెద్ద రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యయము ఎనిమిదవ అధ్యయము ఆరవ వచనం ఈయన ఈయన అయితే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరీ ఎక్కువైన నిబంధనకు చూడండి మధ్యవర్తి ఉన్నాడు కనుక మరీ శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు చూడండి ఈయన మధ్యవర్తి ఉన్నాడు పాత నిబంధన మరియు కొత్త నిబంధనకు రెండింటికి మధ్యవర్తి అంటే తండ్రికి మన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి నీకు ఇంకా మధ్యవర్తి ఎవరే ఇది కొంత కష్టతనం అర్థం చేసుకున్నాం ఆయన పుట్టుక దేనికి సంబంధించింది మనకు తండ్రికి మధ్యలో అత నిలబడుతున్నాడు కాబట్టి మీకు ఏమి అవసరం ఉన్నా ఆయనని ధైర్యంగా మీరు అడగచ్చు నన్ను మీరు ఏమైన నేను అది మీకు అనుగ్రహించిందని అన్నాడు కాబట్టి మీకు మధ్యవర్తి ఇంకా ఎవరూ లేదు మతపరమైన జీవితంలో మధ్యవర్తిలు అంటారు వాని దగ్గర బోలా మీ దగ్గర బోలా కష్టం వస్తే మీ దగ్గర పోలా వాళ్ళ నువ్వు దగ్గర బాగు అవసరం లేదు ప్రభు దగ్గరికి పోవాలా ఎందుకంటే ఆయననే మధ్యవర్తి నువ్వు ఆయనను అడిగితే ఆయన ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు అడుగు ప్రతిదీ ఇచ్చేదని అన్నాడు మీకు ఏం అవసరమో ముందుగానే నాకు తెలుసు కాబట్టి అవి నేను మీకు ఖచ్చితంగా ఇస్తానన్నాడు కాబట్టి అటువంటి మధ్యవర్తి దేవత మనం పోవాలా ఆయన పుట్టుక ఆయన మధ్యవర్తి అన్న విషయాన్ని మనకు జ్ఞాపకం తీస్తుంది ఈరోజు తర్వాత ఐదవ అంశం ఆయన అబ్రహంకు చేసిన వాగ్దానము ఆయన పుట్టుక ద్వారా మన జీవితంలోనికి అనుగ్రహించబడింది ఇది చాలా ముఖ్యమైన అంశం పాత కాలంలో తండ్రి అబ్రాహంలకు ఎన్నో వాగ్దానాలు చేసి దేవుని ప్రజగా నీ బిడ్డలుండబోతున్నారు దేవుడు ఏర్పరచుకున్న జనంగా నీ బిడ్డలు ఉండబోతున్నా రని అబ్రాండ్లకు వాగ్దనం చేసి నేను వారిని శాశ్వతంగా ఆశీర్వించదును అని వాదనం చేసి కానీ ఆ వాగ్దానము ఎవరికి సంక్రమించిందో తెలుసా పాత నిబంధన కాలంలో ఇసలు అనుకుంటారు వాళ్ళకి సంబంధించిన కానీ ఆ వాగ్దానము క్రైస్తవులకు అనుగ్రహించబడిందని దళితుల రాష్ట్ర పత్రికలో చూడండి సార్ గళితుల రాష్ట్ర అధ్యాయము గల్త రాష్ట్ర పత్రిక ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన అబ్రాహము పొందిన అన్యజన్లకు కలుగుటకై మన కోసము మనను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను అబ్రాహ్నకు చేసిన ఆ యొక్క వాగ్దానము ఆయన మరణ భూస్థాపన పునరోధం ద్వారా మనకు అందరు కనుగ్రహించండు కాబట్టి మనమంతా దేవుని పిల్లలము అని ఈ వాక్యం జ్ఞాపం చేస్తుంది యేసుక్రీస్తు ద్వారా ఆయన నమ్ముకోవడం వలన మనమందరము దేవుని పిల్లలమైన అని ఈ వాక్యం జ్ఞాపం చేస్తుంది పదార వచనం అబ్రాహ్మకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకని గురిచి అన్నట్టే నీ సంతానము కాబట్టి సంతానము ఒకటే దేవుని సంతానము ఒకటే అది ఎవరంటే ఏసుపదని విమడించిన వారే అసలైన సంతానం కాబట్టి మనకి దృఢమైన నిశ్చేత ఆయన పుట్టుక ద్వారా మనమందరము దేవుని సంతానంగా మార్చబడ్డం అది ప్రాముఖ్యమైంది ఆయన పుట్టుక మనల్ని పాపంలోకి వెళ్లి కల్పించింది తండ్రితో సమాధాన తండ్రి గుణగణాన్ని మనకు చూపించింది దాని తర్వాత తండ్రి చేసిన వాగ్దానాలని మన జీవితంలో నడిపించింది ఏదో వాగ్దానం నిన్ను ఎడో బిడవను నిన్ను ఎడనుడు ఎడబాయను ముదిను వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని నడిపించే ఇవన్నీ వాగ్దానాలు నిన్ను ఎప్పటికి బిడవను శాశ్వత కాలము నిన్ను ప్రేమించదును అని చెప్పిన వాగ్దానం కాబట్టి యేసుక్రీస్తు యొక్క పుట్టుక దేవుని కుమారులుగా మనల్ని తయారు చేయలాగిన దేవుని ప్రజగా మనల్ని తయారు చేయలాగా ఉంటుంది అన్న విషయం మనం ఇక్కడ చూస్తున్నాం తర్వాత ఇంకొక రెండు అంశాలిస్తాను ఆయన యొక్క ఆత్మ అభిషేకము అనుగ్రహించడానికి వరకు ఆయన పుట్టిండు ఆయన పుట్టుక దేనికి సంబంధించింది అపోష్ణ కార్యము రెండవ అధ్యయము అపోష్ణ కార్యము రెండవ అధ్యయము ముప్పై వచనం ఈ యేసు దేవుడు లేపాను దీనికి చూడండి మేమందరము సాక్షలం మన అందరం సాక్షులం కాగా ఆయన దేవుని పుడిపోసకు హెచ్చింపబడి చూడండి పరిశుద్ధాత్మను గోల్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినిచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు చూడండి ఆయన పుట్టుక దేనికి సంబంధించిందంటే సరాసరి దేవుని యొక్క ఆత్మను మన మీద కుమరించడం కొరకు వచ్చిండ జ్ఞాపం చేస్తుంది కాబట్టి ఆయన పుట్టుక ఆయన ఆత్మను మన హృదయంలో నివసింపజడానికి అనుగ్రహించింది చూడండి ఆయన ఏ రీతిగా నీ హృదయంలో ఉండగలడు ఆయన ఏ రీతిగా నీ హృదయం ఉండగలడు పరిశుద్ధాత్మ రూపకంగా ఉండగలడు అని చెప్తున్నాడు మన జీవితాలు పరిశుద్ధంగా తయారు కావాలా పరిశుద్ధంగా జీవించాలా నీ నోరు పాడేసుకోవద్దు నీ మనసుని పాడేసుకోవద్దు నీ నడవడి జాగ్రత్తగా ఉండాలా ఇక వీలట చెడు తలపులకు చోటి ఇవ్వద్దు దుష్ట తలపులకి చోటు ఇవ్వద్దు పరిశుద్ధంగా జీవించాలా ఎందుకంటే ఆయన నీ హృదయంలో ఉండాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే పరిశుద్ధుడు కాబట్టి అంత పరిశుద్ధమైన దేవుడు నీ చెడు తలపులు ఉన్నప్పుడు నీ హృదయంలో ఎంత ఉండగలడు ఉండలేడు నీ ప్రవర్తనలో మార్పు లేకపోతే నీలో ఉండలేదు ఎన్ని గంట సేపన ప్రార్థించి ఎంతనా ఆరాధించి నువ్వు అపవిత్రంగా ఉంటే చెడు ప్రవర్తన కలిగి ఉంటే చెడు తలుపులు కలిగి ఉంటే నీలో ఉండలేడు నీలో ఉండలేకపోతే నిన్ను ఎట్లా ఆశ్రయించగలడు నిన్ను ఎట్లా ఆశ్రయించగలడు నీ జీవితంలో ఏ రీతి అద్భుతాలు చేయగలడు కాబట్టి నీ జీవితంలో అద్భుతాలు కలగాలంటే ఆయన నీ హృదయంలో నింపుకోవాలా ఇది వాగ్దానం కాబట్టి మన ఆరాధన సమయంలో మనము పరిశుద్ధాత్మకి మనం అవకాశం ఇస్తూ ఉంటాం ప్రవ్వా మా హృదయంలోకి దిగురనైనా నూతనంగా మమ్మల్ని అభిషేకించి అని ప్రార్థిస్తూ ఉంటాం దేవుని యొక్క ఆత్మ మనం ఎత్తి బలంగా వచ్చినప్పుడు అందరం భాషలో సృష్టిస్తూ ఉంటాము గణపరసా ఉంటాం పాటలలో దేవునికి మనం చెప్తా ఉంటాం అనేకులు ఉంటారు కదా చప్పట్టు కొడతా ఉంటాం దేవుడి యొక్క ఆత్మ నింపుకోవాల చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఆయన ఆత్మ లేకపోతే మనం అనాథలం అని వాక్యం కలిగిస్తుంది నేను మిమ్మల్ని ఎవరిని అనాథలుగా విడిచి తెల్లను మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాడు అంటే పరశుధాత్మని పంపిస్తున్నాడు ఆయన చేసిన వాదనని ఇక్కడ ఆరంభించడు మన కాలంలో అది ముగించబోతుంది ఇంకొంత కాలానికి పరశుధాత్మ అభిషేకం అందరి మీద దాంతో ఈ కాలం ముగించుకుంటాం మనం కాబట్టి ఈ రోజు కూడా నువ్వు పరిశుధాత్మ అభిషేకం పొందుకోకపోతే పొందుకో ఇది కేవలం ఒక సంఘానికి సంబంధించింది కాదు ఒక సంఘటారు మేము ఆల్రెడీ పరసాత్మ పొందుకున్నామంటారు ఇంకొకరు అంటారు పరశుధాత్మడు అంటాడు ఎవడు ఈ దారిన వాడు వెళ్లిపోతున్నాడు కానీ ఇక్కడ చెప్పబడుతున్న వాక్యము ఒక సంఘానికి సంబంధించిందా ప్రపంచానికి సంబంధించిందా ప్రతి దేవుని బిడ్డకు సంబంధించిన వాక్యం ఇది కాబట్టి ఆయన ఆత్మని నువ్వు పొందుకోకపోతే ఆయన గుణగణము నీలో రాదు ఆయన పుట్టుక దేనికి సంబంధించింది దేవుని గుణగణాన్ని నీకు అనుగ్రహించడం కొరకు ఆయన పుట్టింటుంది కాబట్టి ఆయన ఆత్మరూపంగా మన హృదయంలో జీవించాలనుకుంటున్నాడు ఆ రీతిగా జీవిస్తే ఏం జరుగుతుంది తెలుసా మనం తండ్రితో శాశ్వతంగా సమాధానం కలిగిస్తాం చూడండి క్రైస్తవ జీవితం చాలా ప్రాముఖ్యమైనది దేని విషయంలో అంటే సత్సంబంధాలు కలిగి జీవించడం ఇతరులతో సమాధానపడి జీవించడం కొట్టాడి జీవించేది కాదు క్రైస్తవ జీవితం ఎవరితో కొట్టాడం మనం ఎవడన్నా మనం రెచ్చగొట్టినా మనం కొట్టడం ఎవరన్నా మనం తిట్టినా మనం తిరిగి తిట్టాం ఒకప్పుడు తిట్టినేమో కాని ఇప్పుడు తిట్టం ఎవడైనా కొట్టాడానికి వస్తే మనకి ఎందుకుపై కొట్టాటాలి అసలు నాకు నీకు వ్యతిరేకమే లేదు కదా అనేసి సమాధాన పడి ప్రభుముఖం మనం చూసి వాళ్ళతో సమాధాన పడాల ఇది క్రైస్తవ జీవితం నువ్వు కూడా సమానంగా వాళ్ళతో కొట్లాడితే నీలో ప్రభు లేడనట్టు నీలో ద్వేషం ఉంటే నీలో ప్రభు లేనట్టు అందుకని ఆయన ప్రేమాత్మ కాబట్టి కాబట్టి ఈ సంవత్సరం ఈ సమయాన్ని జ చేసుకోవాల్సిన విషయం ఆయన పుట్టుక మీ జీవితంలో అటువంటి గుణగణాన్ని తీసుకొని రావాలా మంచి సిబ్బంధాన్ని కలిగిన ఇతరులతో చూడండి ఇతరులతో మంచి సంబంధాలు లేకపోతే ఇతరులను ద్వేషిస్తే ఎప్పుడు చూపించగలవు ప్రభుని ప్రతి ఒక్కరితో కొట్లాడుతూ ఉంటే ఎప్పుడు వాడికి సువార్త చెప్పగలవు ముక్కు పోసి మందు పెడతామా ఎవడన్నా స్వీకరిస్తాడా చిన్నపిల్లలు కూడా స్వీకరించా చిన్నపిల్లల్ని కొట్టి చాక్లెట్ ఇస్తే తీసుకుంటాడు వాడు నీ చాక్లెట్ రోడ్డు మీద వాడేస్తాడు వాడు కాబట్టి ద్వేషము చూపించి ఎవరిని నువ్వు రక్షణలో నడిపించలేవు ఇది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితానికి ఇరవచ్చు అందరినీ ప్రేమించడం నేర్చుకోండి అందరినీ ఆదరించడం నేర్చుకోండి ఆయన పుట్టుక దానికి సంబంధించి తండ్రితో మనల్ని సమాధాన పరచడం కొరకు ఆయన పుట్టిండా జీవిస్తున్నాం వాక్యం మనము ఆయనకి శత్రులమైన పాపంలో పుట్టడం మన శత్రుత్వాన్ని తొలగించి అతనితో సహవాసం కలిగి స్నేహభావం కలిగి జీవించడం కొరకు ఆయన పుట్టిండు ఆ పుట్టుకను గ్రహించకుండా ఇరు జుకులు నువ్వు కొట్లాడుతున్నావు అనేకులతో బంధువులతో కొట్లాడుతున్నావు స్నేహితులతో కొట్లాడుతున్నావు పక్కింటి వాంటతలు ఏదెంటి వాంట ఉద్యోగంలో ప్రతి ఒక్కరి కొట్లాడితే నీలో దేవుడు ఎక్కడ ఉన్నాడు నువ్వు దేవుడిని ఎంతగానో వేదన పెడుతున్నావు పరిశుద్ధాత్మని మీరు ఆర్పేస్తున్నారు దుఃఖపరుస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం తీసుకోండి నిజంగా నువ్వు రక్షిపబడ్డ వాడవైతే రక్ష రక్షణ పొందిన వాళ్ళ దానవైతే నీలో ఈ ప్రేమ ఆత్మ ఉండాలి రోజు ప్రభు నాకు ఆత్మ కావాలని నిరోజు అన్నింటినీ తలల అన్నింటినీ ఓర్చుకోవాలా అందరినీ క్షమించాలా అందరితో ప్రేమపూర్వకంగా ఉండాలా అప్పుడే నేను మనకి సుమార్త చెప్పగలను ప్రభు నేను మనకి సుమార్త చెప్పకపోతే వాడు నశించిపోతున్నాడు ఆయన అప్పుడు నన్ను నువ్వు నిలబెడతావు తీర్పు తినం నా కాబట్టి నువ్వు ఉండకుండా ఉండాలంటే అనేకులతో సువార్త ప్రకటించాలంటే అనేకులతో సమాధాన పడే అనేకులతో సమాధాన పడాలా అందరితో ప్రేమపూర్వకంగా అది ఈ రోజు విషయం ఈ అది లేదు అందుకే అందరినీ ద్వేషిస్తున్నారు ఈ లోకంలో ప్రపంచమంతా నా క్రైస్తలను ద్వేషిస్తున్నారు ఎందుకు నువ్వు ఎప్పుడు చూపించిన వాడికి ప్రేమను ఆయన పుట్టుకని నువ్వు ఆనందిస్తున్నావు కొంచెం కఠినంగా ఉంటుంది కానీ నేను ప్రేమతో చెప్తాను నీకు ఈ విషయం నువ్వు ఈ పండుగ చేసుకుంటున్నావు కానీ ఎప్పుడైనా అనిదని ఇంటికి మంచి ఆహారాలు భుజిస్తున్నావు కానీ పక్కింటి వాడిని పిలిచి ఆ పండుగలో వాడికి పాలుగా అందరిస్తున్నావా ఏ రూపకంగా నువ్వు ప్రభుని చూపిస్తావు మనుషులే ఆయన పుట్టుక దానికి సంబంధించిందదా ఒకవేళ నేనే పండుగ చేయాల్సి వస్తాయి నేను చెప్తాను ఈరోజు ఒకవేళ నేనే పండుగ చేయాల్సి వస్తే నేను పండుగలు చేయను తొంభై రెండు నుంచి నేను ఏ పండుగ చెయ్యను ఎందుకు తెలుసు సార్ పండగలన్నీ ఆత్మీయమైనవి మనం ప్రభుని ఆచరించాల పండుగ కానీ ఒకవేళ నిజంగా నేను పండగ చేయాల్సి ఆ రోజు ఉపవాసం ఉంటా ఆ ఉపవాసం ఉన్న ఆ ఆహారము పక్కింటి వాళ్ళని అదే కదా అసలైన ఉపవాసం నువ్వు ఉపాసం ఉంటుందని చెప్పుకుంటావు కానీ ఆ ఆహారం ఏం చేస్తున్నావు పేదవాళ్ళకి ఇచ్చినాం ఎప్పుడో ఏ రోజన్నా బీద వాళ్ళకి ఇచ్చినావు ఎప్పుడన్నా వాళ్ళ హృదయం నువ్వు ఎప్పుడైనా పుట్టాలా నీ జీవిత విధానంలో మార్పు రాకపోతే ఆయన ఎప్పుడు వేరే జీవితాలలో పుట్టాడు ఈ విషయం బాగా చేసుకోండి నీ ద్వారా ఆయన అందుకే ఆయన శిష్యులు ఒక రోజు వచ్చి వెతుక్కుతున్నాను అయ్యా నీ సహోదరులు నీ తల్లి నిన్ను వెతుక్కుంటా వస్తారు నువ్వేమో ఇక్కడ ఉన్నావు అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని ప్రశ్నిస్తున్నాడు నా తల్లి ఎవరు మరియ గాదా కానీ అంటుండ ఆయన ఎవరు ఆయనకి పదకొండు మంది తమ్ముళ్ళున్నారు నా సహోదరులు ఎవరు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే నా తల్లి మీకు అర్థమవుతుందా నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే నా తల్లి అంటే ఎవరైతే ఆయన వాక్యానికి తగినట్టు జీవించి ఆయన సువార్తని ప్రకటిస్తారో వాళ్లే ఆయన తల్లి క్రైస్తవ సంఘము తల్లిలాగా తయారు కావాలా యేసు ప్రభుకి నువ్వు తల్లిలాగా ఉండి యేసు ప్రభుని అనేకుల జీవితాలలో ప్రసవించాలా అది నువ్వు చేస్తేలేవు నువ్వు ఇంకా ద్వేషంతోనే ఇంకా భయంతోనే ఇంకా వేదనతోనే ఉండవు నీ హృదయం అంతా వేదనతో నిండింది ఈ రోజు నువ్వు దాని నుంచి విడుదల పొందాలా అదొక దుష్ట ఆత్మ పట్టి తేడుస్తుంది దాని నుంచి నువ్వు విడుదల పొందాలంటే తండ్రి గురగన మీలోకి రావాలా నేను కొంచెం నా వాక్యం ముగిస్తాను ఇప్పుడు రెండవ కొరితలు రాసిన పత్రిక కొరితలు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ వచనం దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము దేవుని చూడండి మనము జీవం వల్ల దేవుని ఆదాయమైన ఆదాయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నీ హృదయంలో ఉండి నివసించి సంచరిస్తా ఆయన నువ్వు ఆహ్వానిస్తేనే ఆయన పుట్టుగా దేనికి సంబంధించింది నీ హృదయంకి రావాలనుకుంటాడు ఆయన నీ హృదయంలో ఆయన ఈరోజు నూతనంగా జన్మించాలనుకుంటున్నాడు ఆయన అప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టిడు కానీ ఈ రోజు ఆత్మీయంగా నీ హృదయంలో పుట్టాలనుకుంటున్నాడు నువ్వు అవకాశం ఇస్తున్నావు ఆయనకి వాళ్ళు ఇవ్వలే ఆ రోజు ఆయన పుట్టే సమయానికి ఎవరు స్థలం ఇవ్వలే ఈరోజు నువ్వు ఆయనకి స్థలం ఇస్తావా నా హృదయంలో జన్మించుకోవడే స్థలం ఇస్తా వాళ్ళు ఇవ్వలేదు నేను ఇస్తాను ప్రవ్వా ఈరోజు అని నువ్వు హృదయపూర్వకంగా నీ హృదయాన్ని సిద్ధపరచగలవా ఆయనకి ఇవ్వగలవా నా హృదయం నుంచి జన్మించుకోవ్వా ఎందుకంటే నీ శరీరమే దేవుని ఆలయను అని ఇక్కడ వాక్యం సదరిస్తుంది నేను వారిలో నివసించి సంచరించుడు నేను వారికి దేవుడు నా ఎందు వారు నా ప్రజల ఎందురు అని వాగ్దానం చేస్తున్నాడు ఆయన ఎప్పుడైతే నీ హృదయంలో నివసిస్తాడో జన్మిస్తాడో కొత్తగా అసలైన క్రిస్మస్ పండుగ అది ఆయన నీ హృదయంలో జన్మిస్తేనే క్రిస్మస్ పండుగ అందుకే నేను ప్రతిరోజు క్రిస్మస్ పండుగ తీసుకుంటా ప్రవ్వా ఈ రోజు నా హృదయంలో నూతనంగా జన్మించు ప్రవ్వా అని ప్రార్థన చేస్తే ఆ లేస్తే ప్రతిరోజు హృదయం నేను జ్ఞాపకం తీసుకుంటా ఆ కలువరి నా పాపపు శాపపు రోగములను అన్నింటినీ భరించిన నాకు బదులుగా నువ్వు మార్చించి నన్ను రక్షించుకున్నావు నీ బిడ్డగా స్వీకరించినావు నా హృదయంలో నూతనగా జన్మించుకోవాలి అని ప్రార్థన చేస్తున్నా ప్రతిరోజు మనందరికీ ఈ ప్రార్థన చాలా అవసరం ఎందుకంటే ఈ రోజు ఈ కాలము చీకటి శక్తులు దుష్ట శక్తులు భయంకరంగా పనిచేస్తున్నాయి ప్రపంచమంతట ఎందుకంటే సైతాన్ శక్తులకు తెలిసిపోయింది ఇంకా కాలం చాలా తక్కువ ఉందని కరణం చూస్తాం సాతానుడు వాడికి కూడా సమయం తక్కువగానే ఉందని వాడు విజృంభించి పనిచేస్తున్నాను అక్కడ వాక్యం మనమేమో సుఖముగా ఆనందిస్తున్నాం మనకు కూడా సమయం లేదు ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి ఇంకా సమయం లేదు క్షణంలో ఇది ముగించే కాలం ఏ క్షణంలో ముగిస్తామో మనకు తెలియదు అనేక మంది ప్రియులు విదరించారు కదా మన కాలంలో ఈ సంవత్సరం ఎంతమంది లేదు మన కుటుంబీల్లో ఎంతమంది లోకాన్ని విడిచిపెట్టినారు ఆ లోకానికి వెళ్తున్నారు ఏ క్షణంలో ఎవరు వెళ్ళిపోతామో కాబట్టి యుద్ధాల గురించి పెట్టినా ప్రపంచమట న్యూక్లియర్ బాంబు గురించి వింటున్నాం ఏ క్షణంలో యుద్ధాలు జరుగుతాయి కానీ మనం భయపడము ఎందుకంటే రక్షింపబడ్డవాడిని ఈ క్షణం చనిపోయిన పరుగులేకపోతాయి అన్న ధీమా స్థిరత్వం మనకు ఉండాలి ఆయన నీలో ఆ స్థిరత్వమైన మనసుని ఉండదా ఆ మనుషుని ఉండాలంటే ఆయననే సంపూర్ణమైన బలియాగంగా మనకు కర్తించే ఏడవ అంశం ఆయన మరణము సంపూర్ణమైన బలి యాగాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆయన పుట్టింది సంపూర్ణమైన బలి పశువులాగా పుట్టిండు లోక పాపంలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన మన పాపముల కొరకు గొర్రెపిల్లలాగా పుట్టింది లోకంలో ఆయనలో ఎటువంటి కలంకం లేదు ఎటువంటి మంచం లేదు ఎటువంటి పాపం లేదు నాలో పాపం ఉందని ఎవరైనా రుజుపరచగలరా అని సవాల్ చేసిన దేవుడు అతను ఎవడు కూడా ఈ రోజు కూడా ఆయనలో పాపము చూపించలేకపోయినారు కాబట్టి ఆయనే దేవుడు అని సంపూర్ణంగా మనము స్వీకరిస్తున్నాం ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఆయన మరణము మనల్ని తండ్రితో సమాధాన కాబట్టి ఒక విషయాన్ని మీరు చూపించేసి చూడండి తులసి రాష్ట్ర పత్రిక అసలైన పండగారు దానికి సంబంధించి మనము ప్రకృతి సహజంగా పండగలు చేసుకున్న అవసరం లేదు ఒకవేళ చేసుకుంటే మీరేం చేయాలా అందులో ఇతరులకు పాలు పొందే అవకాశం ఇవ్వండి మీ బంధువులను ఇవ్వండి ఈ పండగ దేనికి సంబంధించిందో వాళ్ళకి చెప్పండి అట్లీస్ట్ సమాజానికి అవకాశం మీకు దొరుకుతుంది ఏ గురించి చెప్పే అవకాశం ఆయన పుట్టుక దేనికి సంబంధించిందో సువార్త చెప్పే అవకాశం మీ ఇంటికి వచ్చిన వారికి ఆ రోజు మీరు మంచి పలాహారాలు పెడతారు పెట్టినాక సువార్త ప్రకటించారు అప్పటి నుంచైనా మీరు నేర్చుకుంటారు అట్లీస్ట్ మనమందరము ప్రభుని ప్రసవించి వాళ్ళలాగా తయారు కావాలి ఈరోజు అదే అతని క్రిస్మస్ పండగ ఆయన నీ హృదయంలో జన్మించాలా నువ్వు అతన్ని ప్రసవించాలా అనేపిలా చూసాలా అప్పుడే నువ్వు ఆయనకు తల్లిలాగా ఆయనకు సహోదరులాగా నువ్వు జీవించగలవు ఈరోజు మనం తీర్మానించుకోవాలి అసలైన క్రిస్మస్ పండగ అంటే అవన్నీ డెకరేషన్ చేసుకొని చేసుకునేది కాదు చేసుకున్న ఇంతకాలం చాలు ఇప్పుడు అసలైన పండగ చేస్తాం ఏందా పండగ మనము ఇతరుల జీవితాలలో ప్రభుని ప్రసవించాలా అప్పుడే మనము ఆయనకి తల్లిలాగా అప్పుడే మనము ఆయన తల్లిలాగా ఉండగలము తండ్రి చిత్తాన్ని నెరవేర్చవ మనం ఉంటాం కాబట్టి ఆయన పుట్టుక ఎంత ప్రాముఖ్యమైందో ఈరోజు మనం అర్థం చేసుకున్నాం నీ హృదయంలో ఆయన నూతనంగా జన్మించాలా అనేకుల జీవితాలలో అతను నూతనంగా జన్మించాలా అందువరకు నువ్వు ప్రయాసపడాలా ఈ రోజు నుంచి ఆ ప్రార్థన నీకు ఆ ప్రయత్నం నీకు అవసరం ఈ రోజు వరకు ఇంతవరకు నువ్వు చెప్పలేదు సువార్థ ఎవరికి కనీసం ఇక్కడ మీద నేర్చుకోండి ఇతరుల జీవితాలలో ఆయనని పుట్టింపజేయండి ఆయన పుట్టిన దానికి సంబంధించి నీ హృదయంలో జన్మించి ఎంత సంతోషంగా ఉన్నావు స్వార్థం ఆ సంతోషం ఇతరుల ఇతరులకు కూడా కావాలి కదా నువ్వు ఎంత సమాధానంతో నీ పాపం నుంచి నీ రోగం నుంచి విడదలబున్నావు దయ్యాల చేత మంత్రాల చేత నువ్వు పీడిపబడుతున్నావు విడుదల ఇక్కడ ఇతరులకు వద్దాది ఇతరులకు కదా ఆనందం సంతోషం బయట ఎంతో వేదన అనుభవిస్తున్నారు డబ్బులు ఎంత విధంగా హాస్పిటల్స్ నిండిపోతున్నాయి నేను ప్రతిరోజు ఒకటే ప్రార్థన చేస్తున్నా ప్రా హాస్పిటల్స్ ఎంటీ కావాలా ఒక సేవకుడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఎనభై సంవత్సరాల క్రితం అట ప్రార్థన చేస్తే న్యూయార్క్ సిటీలో హాస్పిటల్స్ అన్ని ఎంటీ అవుతాయి అంట రోగాలు లేవు నువ్వు ప్రార్థన చేస్తే ఎవరు చేస్తుండ ప్రార్థన ప్రవ్వా రోగాలు ఉండద్దు మా దేశంలో షుగర్ వ్యాధి విజృంభిస్తుంది మన దేశంలో నువ్వు ఎప్పుడన్నా ప్రార్థిస్తున్నావో ప్రవ్వా మా దేశాన్ని పతి పీడిస్తుంది ప్రవ్వా ఆ రోగం దాని మా దేశానికి విడుదల కల్పించి ప్రవ్వా అన్న ప్రార్థన నీకు అవసరం ఆయన తప్పక నీ ప్రార్థన ఇచ్చినట్టు చేస్తా ఎయిడ్స్ రోగం ప్రపంచంలో ఎక్కువ ఈ దేశంలోనే ఉంది అంటే సైతాను ఎంతగా విజృంభించి పనిచేస్తున్నా ఈ దేశంలో మీద అర్థం చేసుకోండి ఎప్పుడన్నా మనం ప్రార్థిస్తున్నాం అట్లా ప్రభావి దానికి విడుదల కనిపించింది అయినా అన్న ప్రార్థన నీకు అవసరం ఈరోజు ఇక మీద చేయట రీతిగా క్యాన్సర్ రోగం విజృంభించి విస్తరిస్తుంది ఈ దేశంలో మనం ఎవ్వరూ ప్రార్థిస్తలేదు హాస్పిటల్ పోయి ప్రార్థించండి హైదరాబాద్ లో ఎక్కువైపోతున్నాయి మీకు తెలుసా దేశంలో ఎక్కువ ఎక్కడైతున్నాయి డైవర్సులు హైదరాబాద్ లో ఎక్కువ అవుతున్నాయి మనం ఏం ప్రార్థన చేస్తాం ఇక్కడ స్వార్థ పూరితమైన ప్రార్థనలు వర్షిప్ చేసుకొని పరిశుభ్రం పొందుకొని భాషల వరం ముగ్గురు పోరాలు పొందుకొని వెళ్ళిపోతున్నాం కానీ ఎవడు అసలైన సేవ చేస్తాడు ప్రభుని ఎవడు ప్రసవిస్తలేడు నువ్వు అపార్షన్ క్లీని దగ్గర నిలబడి ఆ ఎవరోసలు చెప్పగలవా అపార్షన్ చేసుకోమ్మా ఆ బాబు నాకు ఇచ్చే మేం పంచుకుంటాం మేం పెంచుకుంటాం ఎందుకు అని చెప్తాం నీ గర్భంలో అటువంటి సేవ ఎవ్వడు చేస్తలేడు నువ్వు జయ్యాలా ఇక్కడ నుంచి అటువంటి గొప్ప సేవకులు పోవాలా ఇక్కడ జమాయి పోయి వార్షిప్ చేసుకుంటే ఏమ అర్థం లేదు ఆయన బయట ఉన్నాడు మన ప్రభు బయట ఉన్నాడు అక్కడ అవసరం నువ్వు బయట పాపం తాండవా అక్కడ నువ్వు అవసరం నువ్వు అక్కడ అనేకుల జీవితాలను ప్రభుని రసహింపజేయాలా ఆ సేవ జీవితం నువ్వు హాస్పిటల్స్ పోయి ప్రార్థించండి మీ ప్రార్థన వల్ల అనేకులు ససక్త పొందుతారు ఇంగ్లీష్ మందుల మీద ఎక్కువ ఆధారపడి శర్రాలు చెడగొచ్చున్నారు మీరు ప్రార్థించండి రవ్వా మనుషులకు విడుదల కల్పించిన ఆయన రోగాల నుంచి ఆయన తప్పక నీ ప్రార్థన వింటాడు ఎందుకంటే ఇంతకాలం తెలియకప్పు ప్రార్థన చేసినావు ఆయన సమరస్తితో అదే మాట్లాడుతుంది అమ్మా మీరు తెలియని దానిని మేము తెలిసిన ఆరాధిస్తున్నాం మీరు ఈ విధంగా తెలుసుకొని ఆరాధించండి దేవుని స్థితించండి గనపరచండి అసలనే క్రిస్మస్ పండగ అది ఇంతకాలము మీరు మీడను వెంబడించు అంటే ప్రతి పండుగ మన ప్రభుకి నీడ వంటిది ఆయన నిలబడింది అనుకోండి మన ప్రభు ఆయన నీడు అక్కడ పడుతుంది పండగ అనేది నీడ అన్నది ఇక్కడ కొలుసిన చూడండి ఒకసారి రెండవ అధ్యాయము పదహారవ వర్షంలో కాబట్టి అన్నపానములు అన్నపానముల విషయంలోనైనా పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇవ్వకండి వీటిని పాటించే వాళ్ళకి పండగలు నియామక దినములు విశ్రాంతి దినములు ఇవన్నీ పాటించే వాడికి తీర్పు ఉంటదంట మీరు ఎవరికి అవకాశం ఇవ్వద్దంట వాటిని బట్టి అవి పాటిస్తే మీకు తీర్పు ఉంటది వాటిని పాటించబో మీకు తీర్పు ఎందుకు చూడండి ఇక్కడ ఇవి రాబో వాటి ఛాయ ఛాయ అంటే నీడ ఇవి రాబో వాటి ఛాయనే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అసలైన పండగ క్రీస్తులో ఉన్నది ప్రభులో ఉన్నది ప్రభులో ప్రతి పండగ ప్రభులో సాపాత ప్రభులో సండే ఉంటుంది ప్రభులో మంటే ఉంటుంది ప్రతి నియమక దినము మంచి దినములు అన్ని ఆయనలోనే ఉంటాయి ఆయనని పాటించాల్సింది పోయి మనము దినంని పాటిస్తున్నాం అందుకు మన మీద శ్రమ అందుకు మనకు కష్టాలు కాబట్టి ఈ సత్య నిహించిన వాళ్ళు వీరంతా ఇక్కడ ఉండి ఉపాస ప్రార్థన చేయండి ప్రభావ నేను ఎటువంటి సేవ చేయాలా నేను కొంతకాలం క్రిందట ప్రార్థన చేసిన ఒక రెండు సంవత్సరాల ప్రవ్వ నాకు జైలు కి పోయిల్ ప్రవ్వ సంచుడ జైలు ఉంది కదా ఆ జైల్లో నేను ఎప్పుడన్నా అడుగు పెట్టాలా ప్రవ్వ అడుగు పెట్టి అక్కడ పోయి అక్కడ ప్రార్థించాలా ప్రవ్వా అని ప్రార్థన చేసిన వారానికి దేవుడు తలుపులు జైలర్స్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చింది జైలర్స్ కి ట్రైనింగ్ చేసినాను మొత్తం తెలంగాణ ఆంధ్ర జైలర్స్ అందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాం చేసినాను అట్లాంటి అవకాశం ఇచ్చింది దేవుడి దాన్ని తర్వాత ఆ ఖైదులుంటారు కదా ఖైదులకు మంచి వార్త ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చింది ఎన్నో సార్లు అక్కడ వెళ్ళి వాళ్ళకి మంచి విషయాలు బైబిల్ విషయాలు చెప్పినా నయనంగా చెప్పిన ఎవడు తిట్టలేదు ఎవరు కొట్టలేదు మంచి మాటలు చెప్తే ఎవడు తిట్టాడు కొట్టాడు ఏ దృక్పథంతో చెప్తున్నావు ప్రభుని చూపించాలన్న దృక్పథంతో చెప్తున్నావు నీ గొప్పతనం కొరకు చెప్తలేవు అటువంటి సేవ చేయడం నేర్చుకోండి ఈ రోజు నుంచి చేయికి వార్త ప్రకటించాల ప్రభు ఎంతో వేదన అనుభవిస్తుంటారు చాలా మంది అంటారు సార్ నన్ను అనవసరంగా తీసుకొచ్చింది లేసి సార్ అని ఎంతగానో బాధపడతా ఉంటారు నేను చాలా కాలం సార్ ఇక్కడ నేను చేయని తప్పుకు ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాను సార్ అని బాధ చెప్తా ఉంటాను వాళ్ళకి నువ్వు ప్రార్థన చేయాలా వాళ్ళకి ఉపశమనం రావాలా ఆదరణ రావాలా అందుకో నువ్వు కొట్టినావు ఈ లోకంలో కాబట్టి ప్రభుని వాళ్ళ జీవితంలో తీసుకురానికి ప్రయత్నించండి ఇక మీదట ఆ హాస్పిటల్స్ దగ్గర పోండి అబరషన్ క్లినిక్స్ దగ్గర పోండి వాళ్ళకి ప్రార్థన చేయండి ఆ స్త్రీలకు మీరు వాక్యం చెప్పండి నేను వాక్యాన్ని ముగిస్తున్న త్వరలో కొంచెం జాగ్రత్తగా వినండి ఎవరు చేయని సేవ మీరు చేయాలా ఎవరు చేయని సేవ మీరు చేయాలా అటువంటి తీర్మానం తీసుకోండి ఎవడు దున్నని భూమిని నువ్వు దున్నడం నేర్చుకోవాలి ఈ రోజు నుంచి సేవ నిన్నె చేయాలా నాకు ఏది చూపిస్తాడో ప్రభు అది నేను చేస్తా ఈరోజు మీకు దేవుడు చూపించింది ఎన్నో సలహాలు అనాథ ఆశ్రమం బోండి ఎన్నో ఉన్నాయి అనాథాశ్రమాలు అక్కడ పోయి పిల్లలకి చాక్లెట్లు పంచండి ఆహారం పంచండి బట్టలు ఇవ్వండి వాళ్ళకి సువార్త చెప్పండి మీ పిల్లల బర్త్డేలు అక్కడ ఆచరించుకోండి ఇంట్లో కాదు ఇన్ని సంవత్సరాలు మీరు బర్త్డే చేసుకున్నారు ఇక మీదట మీ పిల్లల బర్త్డే అనాథ చేసుకోండి వృద్ధుల ఆశ్రమంలో చేసుకోండి వృద్ధులకి బట్టలు పంచుకోండి వృద్ధులకి ఆహారం పంచుకోండి వృద్ధులకు సువార్త చెప్పండి అసలైన సువార్త అది లూకాసు వార్తలు చూస్తాం వాక్యం మనం నాలుగో అధ్యాయులు బాధలున్న వారికి ఉపశమనం కల్పించడం కొరకు మనల్ని అభిషేకించింది దేవుడు కాబట్టి అటువంటి అభిషేకంలో మీరు ఇక్కడ మీరు అందరు ప్రసాదం పొందుతున్నారు మీరు వర్షిప్ చేసినప్పుడు అందరి దేవుని యొక్క ఆత్మ దిగుతుంది కానీ మీరు వేస్ట్ చేస్తున్నారు దేవుని యొక్క ఆత్మ వాడుకుంటలేరు ఆయన మహిమకరు కాబట్టి ఇక మీదటన్నా ఆ రీతిగా మీరు వాడుకోండి ఆయన మహిమార్థమై కేవలం ఒక గంట సేపు బుక్షిప్ చేసుకుని భాషల్లో సృపిస్తే మీకు ఏ లాభం స్వార్థాల ఎందుకంటే భాషల్లో మాట్లాడేవాడు వాడి సొంతానికి లాభం చేకూర్చుకోవడం వాక్యం కానీ ప్రవచించి వాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగజేస్తాడంట కాబట్టి ఇతరులకు క్షేమాభివృద్ధి కలగాల అటువంటి సేవలో మీరుండాలా అటువంటి సేవలో ఉండాలని నేను ప్రార్థించబోతున్నాను ఒకసారి కళ్ళు మూసుకోండి ధ్యానించండి ఆయన పుట్టుక దేనికి సంబంధించింది ఆయన ఎందుకు కూర్చున్నాడు కండు మూసుకోండి ధ్యానించింది కొంతసేపు ఇవి మీరు మరచిపోకుండా మీ జీవితంలో భద్రపరచు ఇంతవరకు నువ్వు ఎప్పుడూ అటువంటి సేవ చేయలేదు నీ శక్తికి మించిన ప్రయాణం లేకుంది ఏలియా అని ప్రభు మాట్లాడిన ఏలియాతో ఏలియా ఎంతో కష్టపడి సేవ చేసి అయినా గానీ ఇక మీద నువ్వు ఇంకా గొప్ప సేవ చేయబోతున్నావు అని హెచ్చరించి మీరు కూడా అదే తీర్మానంలో ఉండండి మీ జీవితంలో ఇంకొక అవకాశం రాకపోవచ్చు ఇటువంటి వాక్యం మీ జీవితంలోకి రాకపోవచ్చు ఇది ఫైనల్ అవకాశం కావచ్చు తీర్మానించుకోండి ప్రభావా నేను పోయిన స్వార్థ ప్రకటిస్తానైనా హైదరాబాదులో డైవర్స్ రేట్స్ ఎక్కువైపోతున్నాయనైనా యవరస్తులకు నేను స్వార్థ ప్రకటిస్తాను దుష్ట శక్తులని పాతలను కంచి వేయమని ప్రకటిస్తుంటండి బైబుల్ వాక్యం ప్రకారంగా డైవర్స్ అనేది లేదు కానీ క్రైస్తవులనే అది కనిపిస్తుంది ప్రపంచ వార్తీ కాబట్టి ఇదైనా అటువంటి సేవ నేను చేయాలనే వాళ్ళతో నేను పోయి ప్రకటించాలా సువార్త వాళ్ళకి ఇష్టం లేకుంటే ఆ బిడ్డలను మాకిస్తే మేం పెంచుకుంటాం ప్రభా పిల్లలు లేని వారికి ఆ పిల్లల్ని మేము ఇచ్చేస్తాం ప్రభావం అటువంటి సేవ మాకు అనుగ్రహించి మీరు వచ్చి ఉన్న వారికి పోయి మేము సుమార్త ప్రకటించాలా వృద్ధాశ్రమంలో వాళ్ళకి సుమార్త ప్రకటించాలా అనాథాశ్రమలో ప్రకటించాలా ఎవరు చేస్తలేరు ప్రవ్వా ఇక్కడి నుంచి మేము లేచి పోయి చేయాలా అటువంటి నడిపించుకుని పరిస్థితులకు తండ్రి మీకు వదనాలైనా ఇంతవరకు మీరు మీరు మాట్లాడితే చర్చించారు మీ గుట్టబండి మా యొక్క పాపంలో నుంచి మాకు విడుదల కనిపించుకొని పుట్టినారనైనా తండ్రిని మాకు చూపించడం కొరకు మీరు పుట్టినారు ప్రవ్వా మీ యొక్క వాగ్దానాన్ని మా జీవుతం నడిపించడం కోసం మీరు పుట్టారణమైన బలియాగంగా మీ జీవితాన్ని మాకు సమరించిన పుట్టిన తరుశుతాత్మ అభిషేకాన్ని అనుగ్రహించడం కొరకు మీరు ఈ లోకంలో పుట్టినారు మేము అనాథలుగా ఉంటే మమ్మల్ని విడిచిపెట్టకుండా మీ యొక్క ఆదరణకరత అయిన పరుషు ఆత్మను మీరు మా ఇచ్చినారు అవన్నీ ఇప్పుడు మేము జ్ఞాపకం చేస్తున్నాం ఎడోడు దున్నని రీతిగా మేము పొలం దిన్నాలా సేవ చేయాలా అటువంటి గొప్ప సేవకులని ఇక్కడి నుంచి ఎవరెత్తామని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినా